కీర్తన నూట నలభై మూడు అంజనాతనయుడయిన హనుమంతుడూ రంజితపు మతంగా పర్వత హనుమంతుడూ రాకాసునెల్లా కుట్టి రామణుని భంగ పెట్టి ఆకాశము మోచనదే హనుమంతుడు చేకుని ఉంగరమీర్చి సీతకుశేమము చెప్పే భీకర ప్రతాపపు పెద్దహనుమంతుడూ రాముని మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి ఆముకొని ఉన్నాడు హనుమంతుడూ స్వామి కార్యమునకే సరిపేరు పడ్డవాడు ప్రేమముతో పూజగొని పెద్దహనుమంతుడూ ఉదయాస్త శైలముల కొక్క జంగగా జాచి అదే సూర్యుతో చదివే హనుమంతుడూ ఎదుట రామ జపాన పెదవులు కదలించి పెద్దహనుమంతుడూ